అలా పోతూ ఉంటుంది ఇదంతా అయితే ఏం చెప్పానంటే అభయము అన్నది బయట ఉండేటువంటి ధనము సంపద కనక వస్తు వాహనాదులు ఎందుకు పెడతారు లౌకికులు లౌకికులు అభయం ఎక్కడ ఉంటుంది ధన కనక వస్తు వాహనాదులు ఎందుకు మీరు కుక్క పిల్లను కూడా జాయిన్ చేసుకుంటే జాయం వాటి ఎందుకు ఉంటుంది అభయం అమ్మాయ కుక్క ఉంది నాకు ఇంక భయం లేదనుకుక్కని బట్టి నాకు భయం లేదనుకుంటుంది ఒక ఆయన అలా నాకు తెలిసిన ఆయన కుక్కు ఉందండి భయం ఉండదండి మనకి అని ఆ కుక్క ఆయన ఒకసారి కరిచింది పదిహేడు చోట్ల కరిచింది పదిహేడు చోట్ల సూచర్స్ వేశారు పదిహేడు చోట్ల అది కనిచింది అది కలుస్తూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో అర్థం కాదు హీ గుడ్ నాట్ స్టాప్ ఎందుకంటే ఆయన చక్కగా మంచి బలమైన పోషకాహారం తినిపించాడు అది ఎలా పడితే అలా తయారైంది హాస్పిటల్లో ఉన్నాడు ఆయన ఐసీయూలోనూ హాస్పిటల్లో ఉండగా ఐసీయూ నుంచి బయటకు వచ్చి వార్డులో ఉండగా నేను వెళ్ళి చూసొచ్చాను ఇప్పుడు ఏం చేశారా కుక్కడ ఏదో చేశా అంతే కుక్క అభయం కుక్క ఉందంటుందా ఈ లౌకికులు ఏమనుకుంటారంటే అభయం బయట అనాత్మయంగా ఉందనుకుంటారు ఇక ఈ మేము అధ్యాత్మం చేసుకున్నాం అనుకునే వాళ్ళు they put their faith in fables and witches evo fables untai ya grejal mom paam paam hey mera vaat sunte evo witches untai vaatlo faith padatha are pa you put your faith in your swarupa ni faith nu ulkada pettko ni atma swarupa mundu pettko do not put your faith in ni anatma కన కనుక వస్తు వాహనాదులు ఎందుకు ఫైట్కి పెట్టకు అంటే ఫైట్ పెట్టద్దంటే ఇప్పుడు వాటిని ఎదురు చేసేదని కాదు లడ్డెం బీ ఇన్ దర్ ప్లేస్ యూ డోంట్ హ్యావ్ ఫైట్ ఇన్ దామ్ ఎందుకంటే దే కెనాట్ ప్రొటెక్ట్ యూ దే ఆర్ యువర్ క్రియేషన్ దే కెనాట్ ప్రొటెక్ట్ యూ అండ్ నెవర్ కుట్ ఫైత్ ఇన్ ఫేబుల్స్ అండ్ నిట్స్ ఇవన్నీ వాటిల్లో సత్యం ఉండదు ఎలా ఉంటాయి వాటిలో ఫైట్ పెట్టకూడదు ఫైట్ స్వరూపం మీద ఆత్మస్వరూపం మీద ఉండాలి కనుక ఆత్మయండే సర్వము ఉన్నది ఆత్మ నుండి సర్వము ఆవిర్భవిస్తున్నది ఇతమాది ప్రకారై విస్తారం యదా పశ్యతి ఇప్పుడు నేను మీకు విస్తారాన్ని వ్యాఖ్యానం చేశాను ఆత్మస్వరూపం నుండి పంచభూతములు పుడుతున్నాయి ప్రేమ ఇప్పుడు భార్య అంటారు భార్య అంటే అర్థం ఏంటండి ప్రేమ యొక్క ఒక కేంద్రము ఇది అబ్జెక్ట్ ఆఫ్ లవ్ కదా భార్య అంటే అబ్జెక్ట్ ఆఫ్ లవ్ కదా లవ్ ఎక్కడి నుంచి పడుతుంది ప్రేమ నుంచి తన హృదయం నుంచి వస్తుంది హృదయం నుంచి ప్రేమ వస్తే ఆ ప్రేమకి మీరు ఒక ఫోకస్ పెడితే ఒక కండిషనింగ్ పెడితే ఈ ప్రేమ ఇక్కడికి ఫిక్స్ చేసి పెడితే ఒక ఫిక్సేషన్ పెడితే ఆ ఫిక్సేషన్కి భార్య అని పేరు మరో ఫిక్సేషన్కి కొడుకు అని పేరు మరో ఫిక్స్ చేసే కుక్కపిల్ల అని కూడా పేరున్నా మీరు ఆశ్చర్యపడలేదు కాబట్టి ప్రేమ అనేది సహ స్వరూపత మన స్వరూపం నుంచి వస్తుంది అభయమనేది స్వరూపం నుంచి వస్తుంది అజ్ఞానంతో నిండిన మనస్సు భయాలన్నీ కల్పిస్తూ మీరు తత్వాన్ని తెలుసునే ఆ భయాలన్నీ పక్కన మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటే మీరు అభయస్థానంలో ఆల్రెడీ ఉన్నారు కనుక ఈ విధంగా తెలు ఈ విధంగా సర్వ ఇన్ని రకములుగా నిక్షేవమాది ప్రకారై మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోండి అనేక పద్ధతులు ఉన్నాయి వీటన్నిటినీ ఉపయోగించి అనేక విధములుగా సర్వము ఆత్మస్వరూపము యొక్క విస్తారము తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవాలి యదా పశ్యతి ఎప్పుడైతే అలా తెలుసుకున్నాడో ఇప్పుడేమవుతుంది బ్రహ్మసంపద్యతే తదా తదాస్ కాలే ఇ అదే క్షణంలో అదే సమయంలో మీరు బ్రహ్మనిష్ఠులైపోతారు బ్రహ్మస్వరూపులైపోతారు చూడండి యద్భావం తద్భవతి ఇప్పుడు నేను చాలామంది ఏమంటారంటే నేను గృహస్థులండి జీతం నాకు ఇప్పుడు ఆత్మజ్ఞానం ఇప్పుడు ఎక్కడ అంత పడుతుంది అదే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వంట పడుతుంది నేను గ్రహస్థనండి అంట అంటే మీకు వంట పట్టదు అంటే మీకు వంట అంటే ఇప్పుడు నేను నేను బక్క బక్కవాణి నేను కుస్తీ ఏం పడతాను అని అన్న మీరు కుస్తీ పట్టదు అంటే అలాగే ఈ కుస్తీ పట్టి వాళ్ళని చూడండి వాళ్ళందరూ బక్కగానే ఉంటుంది అని ఇలా దుడ్డుగా దుడ్డుగా ఉంటే అది వేరే మళ్ళా దుడ్డుగా ఆ డిపార్ట్మెంట్ వేరు వద్దలందరూ కూడా సమస్యగానే ఉంటారు మాకు అదేంటంటే ఆత్మవిశ్వాసం ఉండి దాంట్లో కృషి చేస్తే వస్తుంది అలాగే మేము నన్ను నిన్న ప్రశ్న అడిగారు స్వామిజీ మేము అజ్ఞానంలో మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడగచ్చాను ఎవరో అడగద్దు ఇంకా అజ్ఞా ఎందుకంటే మీరు అజ్ఞానులు మీరు అడిగే ప్రశ్నల్లో ఏమీ జ్ఞానం ఉండదు నేను చెప్పినా మీకు అర్థం కాదు ఇంకా మీకు నోరు నొప్పి నాకు నోరు అంతకంటే ఎక్కువ నోరు నొప్పి వద్దు మీరు అడగద్దు అంటే అలా కాదు మీరు సత్సంగం ప్రశ్నలు అడగమన్నారు కదా అంటే చూడు జిజ్ఞాసులను అడగమన్నాను అజ్ఞానుల్ని నేను అడగమనలేదు ఏమీ అడగద్దు జిజ్ఞాసులైతే అడగదు కాబట్టి తన స్వరూపాన్ని తాను తెలుసుకునేటువంటి ఉత్సాహం కలిగి నేను తెలుసుకోగలను అనుకుంటే వాడు జిజ్ఞాసు అదే మనకెక్కడ తెలుస్తుందండి బ్రహ్మ అదేదో వశిష్ట వామదేవులు వశిష్ట వామదేవులు అంటే ఎప్పుడు వాడు వీళ్ళు హిస్టోరియన్స్ అని వాళ్ళు మెథలాజికల్ అంటారు ఏదో కొన్ని మనం మరీ మెథాలజీలో తోసేయద్దు కొంత కవర్ చేసుకుందాం అనుకుంటే ఐదు సంవత్సరాల క్రితం ఉండేవాడు వ్యాస భగవాన్ మరి అంతకంటే ముందు ఈ వశిష్ఠుడు వామదేవుడు ఆరేళ్ళు పదేళ్ళు పదివేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు అంత క్రితం ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం వాళ్ళకి జ్ఞానం కలిగిందంటే మరి మన మాట మనం చూడాలి తప్ప లేదా హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి కలుగుతుంది అంటే ఇంకా మనకు కలుగుతుంది తద్భావం తద్భవతి వాటి చూసే నేను నాకు గ్రహబలం బాగులేదండి తధాస్తు నీకు గ్రహబలం బాగున్నది అదే రామానుగ్రహ బలం నాకున్నది గ్రహబలం బాగులేకపోవడం అనే మాట లేదు అనండి మీరు నీకు గ్రహబలం బాగుందండి రామానుగ్రహ బలం కావాలా గ్రహబలం కావాలా రామానండి రామానుగ్రహ బలం నాకుంది అండి ఎస్ గ్రహబలం ఎవరో శ్రీరామకృష్ణుడు దృష్టి అని చెప్పారు ఎవరో ఒక ఆయన ఒక ఆయన ఎవయో నువ్వు నువ్వు మైలపడ్డావు అన్నారు అంటే అతను వెంటనే ఓ మైలు పడ్డానా సరే అయితే ఓం నమ శివాయ ఇప్పుడు నేను శుద్ధుని అయిపోయాను అన్నాడు అంటే శ్రీరామకృష్ణుల వారు ఉన్నారు చూడండి అతను భక్తి అతని యొక్క ఫైట్ చూడండి అలా దట్ ఈజ్ ది శుద్ధి అంటే ఇప్పుడు మైలు పడ్డవాడు ఒకడు గంగానదిలో స్నానం చేసి వచ్చాడు కాబట్టి గంగానదిలో మూడు సార్లు చేయాలా ఐదు అంటే వీడు మైలు ఉన్నట్టయినట్ట ఇంకా బాగలేదన్నమాట కాబట్టి నేను గృహస్థులం అండి మీరు గృహస్థులను మీరు అనుకుంటున్నంతసేపు మీ అండ్ మై హౌస్ దాంట్లో అదే అదే పరిధిలో ఉండిపోతారు గృహస్థ గృహం కూడా అలాగే ఉంటుంది మీ స్వరూపం ఇల్లు బాకీ భర్త భా ఉంటారు నా స్వరూపము పూర్ణము మీరు తెలుసుకుంటే ఆ తెలుసుకున్న క్షణంలోనే మీరు పూర్ణులు నేను దుఃఖిని అనుకోగానే మీరు దుఃఖైపోతారు ఈ దుఃఖమునకు హేతువేమి అని ప్రశ్నించారనుకోండి మీరు దుఃఖి కాదు దుఃఖము యొక్క మీమాంస చేసి వాళ్ళు అవుతారు తప్ప దుఃఖవరు ఈ దుఃఖము సహేతుకమా అని మీరు ప్రశ్నించారనుకోండి వెంటనే దుఃఖం కూడా పోతుంది అంటే మీరు దుఃఖి కాదనమాట కాబట్టి నేను ఆత్మస్వరూపుణ్ణి అని మీరు తెలుసుకుంటారో అప్పుడే మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోతారు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు అయ్యే ఉన్నారు కొత్తగా మీరు ఆత్మస్వరూపులు కానక్కర్లేదు మీరు ఆత్మస్వరూపులను అన్ని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది అప్పుడే మీరు బ్రహ్మనిష్ఠులు అయిపోతారు మీకు ఒక దృష్టాంతం చెప్తారు ఒక ఆయన బ్లడ్ టెస్ట్ చేయించాడు ఎందులో బ్లడ్ టెస్ట్ ఏదో కొలెస్టరాలను ఏదో బ్లడ్ టెస్ట్ చేయించాడు అక్కడ ఏదో డయాగ్నాస్టిక్స్ని తీసుకెళ్ళి ఇచ్చాడు ఇది జరిగిన కదా లక్నోలో జరిగింది ఆ బ్లడ్ టెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించారు వాళ్ళు ఏవో రోజుకు ముప్పై నలభై టెస్టులు చేస్తారు అది కూర్చొని జాగ్రత్తగా రాయాలి సరిగ్గా రాయరు వీడి టెస్ట్ వీడి పేరుకి వాడి పేరు వాడి పేరుకి వీడి పేరు రాసి వీడికి ఒక క్షయవ్యాధిగ్రస్తుడు యొక్క బ్లడ్ టెస్ట్కి వీడి పేరు రాశారు వీడిని మరొకటి ఎవరికోపోయింది వీడు బ్లడ్ టెస్ట్ తెచ్చుకుని ఇంటికి వచ్చాడు టీబీ ఉన్నది అని చెప్పారు ఆ బ్లడ్ టెస్ట్లో రాసి టీబీ ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తూ ఉండేది అంతవరకు దగ్గినవాడు కాదు ఏదో తగ్గిన పెద్ద పట్టించుకున్నాడు ఇంటికి వస్తుండే దగ్గుకుంటూ లోపలికి వచ్చాడు భార్య అడిగిన ఏదో అలా దగ్గుకుంటూ వస్తున్నారు ఏమిటి వెళ్ళే బ్లడ్ టెస్ట్ అంటే ఇంకా నువ్వు అడగద్దు నేను క్షయవ్యాధి తీసుకుని అయిపోయాను అని మంచమే పడిపోయాడు అయ్యో అలా మంచమే పడిపోయాడు ఏమిటని ఇంకా ఆవిడే ఉపచారాలు మొదలుపెట్టాడు అన్నం తిన్నామంటే నేను లేవలేతున్నానంటే అలాగే పడుకోబెట్టి జంజేతో అన్నం పెట్టుకుంటాను ఉపచారాలు మనసం లేదే అన్న నేను అలా అయిపోయాడు ఈ లోపల ఆవిడ తమ్ముడు ఢిల్లీలో డాక్టర్ ఆయన ఆవిడ ఉత్తరం రాసింది అప్పట్లో తమ్ముడు మీ బావగారి పరిస్థితుల్లో కూడా ఆయన టీవీ వచ్చింది ఒక్కసారి నువ్వు వచ్చి నువ్వు డాక్టర్ ఒక ఆ మందులో చెప్ మేము ఏదో వైద్యం చేయించుకుంటాము చేయిస్తున్నాము టీవీ మాత్రం మొదలుపెట్టాడు వైద్యం చేయిస్తున్నాము నువ్వు ఒక్కసారి వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వవలసిందే కార్డు రాసి పడల్సిందే ఈ కార్డు మూడు రోజులకి వీళ్ళు చేయండి అతను ఏది బాగా మంచిది ఆ బాధ ఆరోగ్యంగా ఉంది కూడా ఇంతకులోకి టీవీ వచ్చింది అని ఆయన ముందు ఆశ్చర్యపడదు అయితే ఏమో వచ్చిందేమో ఇన్ఫెక్షన్స్ వేలు అని ఆయన వెంటనే వీకెండ్లో సెలవు రోజు సెలవు కొట్టి వీకెండ్లో వచ్చాడు వచ్చి చూస్తే ఇతను టీడీ వ్యాధిగ్రస్తుండే చిక్కి బక్క చిక్కిపోయి తిండి తిప్పం కంగు కంగు నేను దగ్గుకుంటా మీద బడు ఉన్నాడు బాబా నా పరిస్థితి ఎవరైపోయిందో భోరు ఆయన కూడా పాపం అయ్యో ఎంత నాలుగు రోజులు అయినప్పుడు ఎంత తిండి తింటేగా వారం అయ్యేటప్పుడు చిక్కిపోయాడు సో పాపం అయ్యో పాపం టీవీ ఆ మందులో చూసి సరే అయితే మరి ఇంకా టీవీకి పెద్ద మందులే వాడుతున్నట్టు లేదు ఒక ఆరు మాసాల్లో కుదు పాపం చెప్పి అయినా ఏది బ్లడ్ టెస్ట్ ఒకసారి చూడని ఆ కాగితం తీశారు ఫైల్ కదా ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ ఆ టెస్ట్ చూస్తే టీవీ టెస్ట్ అని ఆయన ఎందుకు డౌట్ వచ్చింది హీ వాజ్ నాట్ ష్యూర్ ఆ దగ్గర పద్ధతి ఏ డౌట్ అయినా మందులు వాడుతున్నాం కదా అసలు ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చిందో కూడా తెలుసుకుందని మళ్ళీ బ్లడ్ తీసుకుందాం తీసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తే దేర్ ఈజ్ నో టీవీ ఆ ఇంకోహాటి టెస్ట్ వీడికి వచ్చింది ఆ బ్లడ్ టెస్ట్ మొదటికి వచ్చేది ఏ బావా నీకు టీవీ ఏమీ లేదా అది ఇంకోహాటి టెస్ట్ అన్నాడు వీడు ఏమిటన్నావు మళ్ళీ చెప్పోసారి అంటే ఆ టెస్ట్ నీది కాదు ఇంకొకటికి నీకు వచ్చింది నీది ఇంకొకటికి వెళ్ళింది నీ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు నేను రికవర్ చేశా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయించా ఇట్ ఈజ్ నౌ కన్ఫర్మ్డ్ బియాండ్ డౌట్ నీకు టీబీ ఇన్ఫెక్షన్ లేదు అనేప్పటికీ నిజమా అని లేచి కూర్చున్నాడు లేచి కూర్చుని ఫోన్లేస్ ఫ్రీ అయిపోయాడు అప్పటికే రోగం పోయింది అవును వేళ వంట ఏం ఉండేవాళ్ళు అంటే అది బీరకాయ చప్పటి కూర చేశాడంటే అదేం కదా అది పక్కన పెట్టి వంకాయ కారం పెట్టుకూర చేయమండి సో ఆవిడ వంకాయ కారం పెట్టుకోవడం మళ్ళీ చేస్తే అప్పుడు కొడుకుండా భూమి చేసేది మళ్ళీ మామూలుగా విషయం మనం అలాంటి వాడు మనకి ఏ రోగము లేదు అజ్ఞానం రోగము తప్ప ఇంకా ఏ రోగము లేదు సంసారం వ్యామోహం అనేటువంటి మనం ఏమన్నారంటే విష విషం సర్పం విషం కాటివేసినప్పుడు ఆ విషం ఒంటికి ఎక్కితే వారికి ఒక రకమైన మొత్తులో ఉంటాడు ఆ విషం యొక్క ప్రభావం చేత ఏది స్పష్టంగా తెలియకుండా మూర్ఖంగా అజ్ఞానంలో ఉంటాడు సంధి ప్రేలాపన ఉంటుంది ఆ యొక్క ప్రభావం చేత మనము సంసారం అనే సర్పంచేత దృష్లమై అటువంటి సంధి ప్రేలాపణలో జీవిస్తూ ఉంటాం సంధి ప్రేలాపన అంటే ఎలా ఉంటుందో ఇది దృష్టాంతం అదిగో నా దగ్గర బ్యాంకులో పదిహేను లక్షలు ఉన్నాయి దాన్ని నేను స్టాక్ మార్కెట్లో నేను కుదివ పెట్టాను ఇదంతా కూడా మనకు కలిసి వస్తుంది ఇది సంధిపడ కాబట్టి ఆ అజ్ఞానాన్ని అజ్ఞానమనే విషయాన్ని ఆ వ్యామోహం అనేటువంటి మొత్తుని వదిలించి మీ పూర్ణ స్వరూపాన్ని మీరు తెలుసుకొని కృతార్థము కళ్ళు మీకు వచ్చిన రోగం అనేది ఏదీ లేదు అజ్ఞానము వల్ల వచ్చిన రోగము అజ్ఞానం వల్ల వచ్చిన రోగం అంటే ఏటా యథార్థంగా ఉన్న రోగము కాదు యథార్థంగా ఉన్న రోగం కాదు అజ్ఞానం వల్ల వచ్చిన రోగం ఇంకేట మీరు బ్రహ్మస్వరూపులయ్యే ఉన్నారు మీరు తెలుసుకోండి ఈవేళ తెలుసుకోండి లేదన్నంత కంగారు లేదని పోని మళ్ళీ నెలలు తెలుసుకోండి అది కూడా తొందర అయిపోతుంది మళ్ళీ సంవత్సరం తెలుసుకోండి లేదండి ఇంకా పోనీ వంద జన్మల తర్వాత తెలుసుకోండి ఎప్పుడు తెలుసుకున్నా ఇంతే తెలుసుకోవాల్సింది కాబట్టి మీరు ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు మెల్ల నెల్లగా తెలుసుకోవాలి దుఃఖము దుఃఖము కలదా దుఃఖము అయితే హేతులేది మీరు దుఃఖం నుంచి కొంత విముక్తి కలుగుతుంది అంటే మీరు ఆత్మస్వరూపం వైపు అడుగు ముందుకు వేశారా లోభం ఉందనుకోండి ఈ లోభము సత్యమా ఏని ఏడాలో లోభం ఉన్నదో అది యథార్థమా అని ఆ లోభాన్ని పరిశీలించండి ఆ లోభం పోతే మీ స్వరూపానికి దగ్గర ఇంకొక దగ్గరే శ్రీరామకృష్ణ ఏమి ఉండాలంటే ఉల్లిపాయ పొలం తీయగలనండి కదా ఆఖరి పొలం కూడా తీస్తే ఏముంటుంది ఏముండదు అక్కడ ఏముండదంటే ఆకాశం ఉంటుంది అలాగే అజ్ఞానం యొక్క ఆఖరి పొర కూడా తీసేసి ఆఖరి పొర ఏంటంటే మేము అనే సబ్కాన్షియస్ ఎంటిటీ ఆ కొర కూడా తీసేస్తే ముందు మమకారాలన్నీ మమకారము కొరాలన్నీ తీసేసి ఆఖరికి అహంకారము అనే కొర కూడా ఆ బ్రహ్మయే ఉంటుంది ఆకాశము అంటే బ్రహ్మ హద్దులు లేని ద్వైతము లేని కేవలం బ్రహ్మస్వరూపులుగా అంటే పూర్ణ చిద్రూపులుగా మిగిలిపోతారు బ్రహ్మ సంపే తా యూ కెన్ అకాంప్లిష్ ఇట్ నవ్యనాదివాణ పరమాత్మయ్యయ శరీరస్థోపీ కౌన్యతి నిప్యుక్ో శంకా నాలో ఆత్మా ఆయనలో ఆత్మ మరొకరిలో ఆత్మ అంతా ఒకటేనా అని శంక అంటే ఒకటే అదే వీధి కుక్కలో ఆత్మ చాలా అపవిత్రంగా ఉంటుంది కదా నాలో ఆత్మ అంత అపవిత్రం కాదు కొంచెం పవిత్రమైనది మా గురువు ఆత్మ అయితే మరింత పవిత్రము అని ఈ రకంగా ఆయన ఎలా చెప్పగలిగారు వీధి కుక్క అపవిత్రమైనది దాని దేహము దాని బతుకు అపవిత్రము దాని ఆత్మ అపవిత్రమైపోతుంది మేము సంసారంలో గృహస్థము పుణ్యపాపములు గలవారము కాబట్టి మా ఆత్మ నిశ్చితము ఫిఫ్టీ ఫిఫ్టీ మా గురువుగారు హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చారు అక్కడ హిమాలయాల్లో తపస్సు చేశారు ఆ తపస్సు చేసిన దాంట్లో అన్ని మిక్స్ మిక్స్ అండ్ కేబుల్స్ నూట యాభై సంవత్సరాలు మా గురువు గారు హిమాలయాల్లో తపస్సు చేశారు ఆయన వయస్సు చూస్తే డెబ్బైయో పడిలో ఉన్నారు ఆయన కొంచెం అప్పుడే బాల్ డీహ్రాఫీ వచ్చి డెబ్బైయో పడిలో ఉన్నారు మరి నూట యాభై సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేస్తే మరి ఇప్పుడు డెబ్భై ఒకళ్ళలో ఎలా ఉన్నారు అని నేను అడిగాను అడిగితే ఆ నూట సంవత్సరాలు టైం ఫ్రీజ్ అయిపోతుందండి నేను సరిగ్గా తెలుసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఒకసారి టైంకి ఐదు స్టైల్స్ అంటే ఓ పై వాడు చెప్పాడు ఐదు స్టైల్ రిలేటివ్ అంటాడు న్యూటన్ టైం ఒకసారి న్యూటన్నాడు ఐన్స్టైన్ అంతకంటే పై మాట టైం వెళ్తూ ఉన్నాడు ఈయన ఆ ఐన్స్టైన్ యొక్క బాపయ్యా టైం ఫ్రీజ్ అయిపోతుందని చెప్పాడు దిస్ నోట్ ఇస్ టు టోల్డ్ దాట్ వాళ్ళు నేర్చుకోవాలి వచ్చి సరే సో ది పాయింట్ ఈజ్ మరి మా గురువు గారి ఆత్మ అత్యంత పలుపు పరిశుద్ధ ఆత్మ ఎవరిది పరిశుద్ధాత్మ అంటే మీరు నేను కాదు దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ మీరు ఏమో అపరిశుద్ధాత్మ పాపులోనే ఇది ఒక గోదా లోకంలో లోక ప్రచారం మీరందరూ పాపులు అనే పెద్దానికో ప్రచారం వీళ్ళు మేము మేము పుణ్యాత్మంలో వీళ్ళు అనుకోవట్లేదు వీళ్ళు ఎప్పుడు పాపలోనే అనుకుంటున్నారు దాని అదే ప్రచారం వెరీ అన్ఫార్చునేట్ సో కాబట్టి ఆయా దేహముల యొన్ను ఉండే ఆత్మకి ఆయా దేహముల యొక్క గుణదోషములు సంక్రమిస్తే ఆత్మ ఒక్కటెలా అవుతుంది ఆత్మలు భిన్న భిన్నములు అయిపోతాయి కదా అని ఒక ప్రశ్న అవతారిక ఏకస్ ఆత్మన సర్వదేహాత్మత్వే తద్దోష సంబంధే ప్రాప్తే ఇదముచీయతే శంకేమిటంటే ఆత్మ ఒక్కటేనండి ఒకటే ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళి ఒక రావణాసురుడి హృదయంలో ఉందనుకోండి అప్పుడు రావణాసురుడు యొక్క బ్యాడ్ క్వాలిటీస్ అనే ఆత్మకు వచ్చేస్తాయి విభీషుడి హృదయంలో ఉందనుకోండి విభీషణుడి యొక్క గుడ్ క్వాలిటీస్ ఆత్మకు వస్తాయి కాబట్టి ఈ ఆత్మ ఏమవుతుందంటే అనేకానేతములైన బ్యాడ్ పాపాలను అనేకానీతములైన పుణ్యములను అది సంపాదించుకుని కూర్చొని అని శంక కలగడం సహజం దాని మీద సమాధానం చెప్తున్నారు ఆత్మా అనాది నిర్గునము అనాదివాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్యయ సో అయం పరమాత్మ హసౌ కాదు అంటే వైకుంఠంలో అసౌ వా ఆదిక్య ఆదిత్యుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆదిత్యుడు ఇక్కడ ఉంటే ఇదంతా మూడుపై కూర్చుంటుంది ఆదిత్యుడు ఇక్కడ లేడు అయవాదిత్య అనుకోవద్దు అసౌ ఆదిత్య సో సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అసౌ ఆదిత్యే కాబట్టి ఇక్కడ అసౌ పరమాత్మ కాదు అయం పరమాత్మ అంటే వైద్యులు అర్థం చేసుకోవాలి అందుకోసం చెప్తున్నారు కొంచెం సంస్కృతం జరుగుతున్న వాళ్ళైతే అయం అంటున్నారు తప్ప అసౌ అర్థం లేదు అయం ఆత్మా బ్రహ్మ ఇది మాండు ఇది అభినయము అంటారు కదా అయం అనే శబ్దము అభినయం ఇదం జగత్ ఇదం జగత్ ఇలాగా ఇదం జగత్ అదే ఇలా కాదు ఇదం జగత్ కాదు ఇదం జగత్ అలాగే అయమాత్మా బ్రహ్మ ఇలా అనకూడదు పరమాత్మ బ్రహ్మ హృదయస్థానం అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మ అసలు నిజాం ఈ పరమాత్మ ఆత్మయే పరమాత్మ ఇది నెయ్యి ఎవరండి నెయ్యి అంటే ఎలాంటి ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్నట్టుగా ఇది ఆత్మ అంటే ఏమండి ఆత్మ అంటే పుణ్యపా పుణ్యపాపాలు లేవయా ఇదే పరమాత్మ అయం పరమాత్మ పరమ ఆత్మ పరమ ఆత్మా పరమాత్మ అనుకోవడం పరమాత్మాలో అవుతుంది అవడు పరహ ఆత్మ అవుతుంది సమాసం చేస్తే పరాత్మ అవుతుంది పరమాత్మన్నది మీకు సిద్ధించాలంటే పరమ ఆత్మ కర్మధారయ సమాసం సో పరమాత్మ అయం పరమాత్మ ఈ పరమాత్మ అవ్యయ ఎటువంటి వికారములు మార్పులు చేర్పులు లేనివాడు ఈ పరమాత్మ మార్పులు చేతులు ఏమీ లేవు ఈ పరమాత్మీ ఒక సోమయాజి యొక్క హృదయంలో ఉన్నాడనుకోండి ఆ సోమయాజి సోమయాజిని చేసిన పుణ్యం ఈ పరమాత్మకు వచ్చిందనుకోండి అంటే మార్పులు చేతులు వచ్చినట్టే రాదు ఇంకొకడు పాపులు ఉంటాడు ఒక మర్దరుడు ఉంటాడు వారి హృదయంలో ఈ పరమాత్మ ఉన్నాడనుకోండి ఆ పాపం ఈ పరమాత్మకు వస్తుందా రాదు అందువల్ల అవ్యయ ఎందుకనే పరమాత్మ అవ్యయమైనాడు అంటే చూడు ప్రకృతి పురుష పురుష అంటే పరమాత్మ ప్రకృతి పురుష ప్రకృతి అనాది పురుష అనాది చూసాను ప్రకృతి పురుషాపి అనాది అనాది విద్ధి భారత యోగ విధ్యనాది ఉభావీ పురుషుడు ప్రకృతి రెండు కూడా అనాదులే తెలుసుకో రెండింటికి అనాథే ఈ కథంతా మనం చదివినాము అయితే మరి ప్రకృతి అనాదియే పురుషుడు అనాథయితే మరి రెండింటికి తేడా ఏముంది అంటే ప్రకృతి గుణాత్మకము పురుషుడు నిర్గుణాత్మకము ప్రకృతి గుణాత్మకము ఇప్పుడు గోడ ఆకాశము గోడ ఉందా గోడని గోడ చుట్టూ ఏముందా ఆకాశం కదా ఇప్పుడు గోడకే ఆకాశానికి తేడా ఉందా లేదా ఉంది రంగు రంగు భూతములు అయినప్పటికీ భేదము కల ఏమిటి తేడా ఇప్పుడు రంగు వేసేదనుకోండి రంగు గోడకి అంటుకుంటుందా ఆకాశానికి అంటుకుంటుందా గోడకే అంటుకుంటుందా నేను పోని గోడకి రంగు వేసినప్పుడు గోడకి దగ్గరలో వస్త్రం ఉందనుకోండి ఈ రంగు కొంత వస్త్రానికి కూడా తగ్గుతుంది అలాగే గోడకి దగ్గరగా ఉన్న ఆకాశానికి కొంచెం రంగు ఎవరూకుంటుందా అది దూరంగా ఉన్న ఆకాశానికి అంటుకోదు బోడకి దగ్గరగా వీరు బ్రష్ ఇలాగా డబ్బాలో ముంచేసి అలా రంగు ఓడిపోతూ గోడకి పానేస్తుంటే ఏదో ఒకసారి అంత ఆకాశానికి కూడా అంటుకోకుండా ఉంటుందా అంటుకోదు ఎందుకంటే సో అలాగా ఇప్పుడు రంగు ఆకాశం గురించి ఎందుకంటే అనవసరం ఇప్పుడు మనం అధికార దృష్ట్య దృష్ట్యా ఎందుకో ఒక ఆకాశానికి అంటుకోదు అదేవిధంగా ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇది ప్రకృతి ఈ దేహేంద్రియ మనస్సుల ఎందు వెలుగు చైతన్యం అది పురుష ఈ దేహేంద్రియ మనస్సుల ఎందు గుణములు ఉంటాయి ప్రకృతి ఎందు గుణములు ఉంటాయి గుణాత్మకము కాబట్టి దేహేంద్రియ మనస్సుల గుణం ఉంటుంది ఇప్పుడు సుఖము సత్వగుణము దుఃఖము రిజోగుణము మోహము మోహము భ్రమ మూర్ఖంగా ఉంటాడు దాని మోహము అంటారు అది తమో గుణము వాడికి తోచదు ఎవరు వాడికి చెప్తే అర్థం కాదు దాన్ని ఏమంటారు తమో గుణము అంటారు కాబట్టి ఈ మూడు గుణములు ఎక్కడ ఉంటాయి ప్రకృతి ఎన్ను ఉంటాయి ప్రకృతి ఎందుంటాయంటే చిత్తూరు నేచర్లు ఉంటాయి రావాలి కాదు అక్కడ ఉంటాయి ఇక్కడ ప్రకృతి అయితే దేహము ఇంద్రియములు మనస్సు వాటి ఏమి ఉంటాయి కొంతమంది మనస్సు మహర్చలాకీగా ఉంటుంది అంటే రజోగుణం బాగా ఉండదు కొంతమంది మనసు సూక్ష్మాన్ని గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది సూక్ష్మమైన విషయాన్ని గ్రహిస్తుంది అంటే సత్వగుణ కొంతమంది మనసు ముద్దు ముద్దబ్బాయి అంటే తబో కూడా ఉంటుంది ఇటువంటి ఇటువంటి కూడా ఇవి దేహంలో కూడా ఉంటాయి కొంతమంది అలా ముద్దుగా పండుతారు దద్దమ్మలాగా పండు సోఫాలో కూర్చొని చిప్స్ మీందుతో కాీ తావుతో సోభ టీవీ తీస్తూ ఉంటాడు వాడు తమో గుణ ప్రధానుడుగా ఉంటాడు కొంతమంది మహలాకీగా ఉంటారు ఇంకొక పరుగులు తీస్తూ ఉంటాడు ఇంకో కొంతమంది ధ్యానము తీసేస్తూ ఉంటారు పుష్పంలో ధ్యానం చేస్తారు ప్రేమగా ఉంటారు అదంతా కూడా సత్వగుణము కాబట్టి ఈ మనస్సులో మీకు గుణములన్నీ ఉంటాయి దేహంలో గుణములన్నీ ఉంటాయి దేహంలో కూడా చలాకీగా ఉండాలనుకోండి త్వజోగుణము అలాగే జ్ఞాన జ్ఞానాభిముఖంగా ఉండాలనుకోండి మీ ప్రవృత్తి అంతా జ్ఞానాభిముఖంగా ఉందనుకోండి దేహము అలా ధ్యానంలో అరగంట సేపు కదవలకుండా కూర్చోమంటే కదలకుండా ఉండిపోతుందంటే థర్టీ మినిట్స్ వితౌట్ మూమెంట్ అంటే సత్వగుణాన్ని బాగా ఆ దేహం సంపాదించుకుందని అర్థం కాబట్టి ఈ రకం ఇంద్రియాల్లో కూడా అంటాయి కాబట్టి దేహము ఇంద్రియము మనస్సు అట్ ఎవ్రీ లెవెల్ మీకు మూడు గుణాలు ఉంటాయి కానీ వీటిన వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యములను మాత్రము గుణములు ఉండవు కాబట్టి గుణములు ఉండుతా లేకపోవట అన్నది వికారములు ఉండుతా లేకపోతా అనే స్థితిని నిర్ధారిస్తుంది ఇది ఎప్పుడు గుణాత్మకమవుతుందో గుణములలో మేళవింపు హెచ్చుతంకులు అనే కారణంగా వికారములు వస్తూ అది నిర్గుణమైనప్పుడు కానీ ముందు ఏ వికారములు ఉండవు ప్రణాదిత్వా నిర్గుణత్వాత అయం పరమాత్మ అవ్యయ అది పరమాత్మ ఈ పరమాత్మ ఈ శరీరమునందు ఉన్నది ఇప్పుడు ఈ దీపము గలదు ప్రకాశము దీపం అంటే ఆ బుద్ధి కాదు ప్రకాశము ఆ ప్రకాశంలో భగవద్గీత ప్రకాశించింది అంటే ఆ ప్రకాశము పవిత్రము అని అనకూడదు అలా అనకూడదు భగవద్గీత ప్రేమ ఉండాల్సిందే కానీ భగవద్గీతను ప్రకాశింపజేసిన వెలుగు పవిత్రము అని మీరు అన్నారనుకోండి రేపు పొద్దున ఏదైనా ఒక దుష్టమైన దానిని ప్రకాశింపజేసిన వెలుగు ఏమవుతుంది అపవిత్రమైపోతుంది అలా అవుతుందా మరి అవ్వదు భగవద్గీతని ప్రకాశింపజేసిన లేక ఒక అపవిత్రమైన దానిని ప్రకాశింపజేసిన అయోగ్యమైన దానిని ప్రకాశింపజేసిన వెలుగుకి శుభము అశుభము అనేవి ఉండదు ఇప్పుడు వెలుగులో పుణ్యకర్మ చేస్తారు ఆ వెలుగుకి పుణ్యం వస్తుంది వెలుగులో తప్పు పని ఏదో చేస్తారు ఆ వెలుగుకి పాపం వస్తుంది కాదు వెలుగు బయట నుండే వెలుగు ఎలా అయితే శుభాశుభములకు అతీతంగా ఉంటుందో ఎప్పుడు శుభాశుభములను ప్రకాశింపజేస్తూ కూడా శుభాశుభములకు అతీతముగా ఉంటుందో అదేవిధంగా ఈ లోపల ఉన్న వెలుగు కూడా ఈ ప్రాసెస్ గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్ మీకు మీలో కొందరికి అనిపించవచ్చు ఈ ప్రక్రియ అంతా మాకు తెలిసి ఉందేనా బాబు అని మీకు అనిపించవచ్చు మీద వింటున్నారు కదా వేదాంత కొంతకాలం నుంచి అయినా యూ హెవ్ టు గో త్రూ ఇట్ వన్ మోర్ టైం ఒక విద్యార్థి అన్నాడు దిస్ యూ హ్యావ్ కవర్ యూ గో యు కవర్ ఇట్ ఎగ్ వన్ మోర్ టైం వేదాంతంలో మీకు ఇదేం కొత్త కొత్త ఇదేం సినిమా ఏంటి కొత్త కొత్త అన్నీ రావడానికి ఏం కొత్త కొత్త ఏస్తుంది సో ఇక్కడ గో త్రూ హిట్స్ ప్రాసెస్ వన్ మోర్ టైం చిన్నీ మహారాజు అనేవాడు కావండి మీరు టాపిక్ ఏమిటని అడిగేవారు వీళ్ళు వన్ వీక్ జ్ఞాన యజ్ఞం టాపిక్ ఏమిటి చూడయా నువ్వు ఏ పేరైనా పెట్టుకోవాలి నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది నీ పేరు పెట్టుకో అంటే అయితే ఆత్మబోధన పెట్టమంటానా లేకపోతే ఏదో లేకపోతే ఇంకొకటి ఏదో యోగవాసిస్వాన్ని పెట్టు నీకు తోచించి పెట్టు నీ యోగవాసి పెట్టు ఆత్మబోధనైనా పెట్టు నేను చెప్పేది మాత్రం ఒక్కటే ఉంటుంది అని సావేశం కాదు సో కాబట్టి మళ్ళీ శనివారం ఆదివారం వచ్చారనుకోండి రేపు వస్తారు మళ్ళీ శనివారం ఆదివారం వస్తాను అప్పుడు కూడా మళ్ళీ నేను ఇదే చెప్తూ ఉంటాను అయితే దీంట్లో ఇంకో రహస్యం ఇది మీకు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది నాకు ఫ్రెష్గానే ఉంటుంది నాకు కూడా చెప్పిన పాఠం చెప్తున్నా అనిపించదు పదమూడో అధ్యాయం పాఠం చెప్తుంటే ఎప్పుడు శ్లోకం తీసినా బ్లోకం నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ శ్లోకం మీదే ఒక ఆయట మీద నాలుగు వాక్యాలు ఏవో రాయాల్సి వచ్చింది ఈ శ్లోకమే ఇదే శ్లోకం ఆయుధం మీద ఓ పారాగ్రాఫ్ రాసి అది చాలు బాగానే ఉంది రాసింది సరిపడుతుంది అని ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత కొత్త కాఫీ తాగి ఇలా వచ్చాను మళ్ళీ అదే శ్లోకం ఇక్కడ అరే అరగంట క్రితం చూసిన శ్లోకం మళ్ళీ వచ్చిందే అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇందాకటి నుంచి గుర్తే లేదు వచ్చింది ఎవర్ ఫ్రెష్ అండ్ అఫ్కోర్స్ పార్ట్లీ డిపెండ్స్ అపాన్ యూ ఆల్సో మీరు దాన్ని ఆ ఫ్రెష్నెస్ను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ శరీరమునందు ఉన్నది ఆత్మ శరీర స్థూతి శరీరే తిష్టం శరీర శరీరంలో ఉన్నప్పటికీ సో నా కరోతి నలిత ఇప్పుడు సూర్యుడు నీటిలో ప్రతిఫలిస్తాడు ప్రతిఫలించిన కారణంగా సూర్యుడు తడి అయిపోతాడా నీటిలోనే ప్రతిఫలిస్తూ తడి కావాలి సో సో చూడండి ఇప్పుడు మీ ముఖము అద్దంలో ప్రతిబింబం పడుతుంది అద్దంలో ప్రతిబింబం అవుతుంది ప్రతిఫలిస్తుంది అద్దంలో మురికి ఉందనుకోండి మీ ముఖం మురికవుతుంది తర్వాత అద్దంలో కొన్ని ఎవరేషన్స్ ఉంటాయి వాడు మీరు అర్థం కొండ ఒక ఆయన ఇతను ఏం చేసేది వెంటే దగ్గరగా ఆ అద్దం ముందు నిలబెట్టాడు ఆనందంగా కనపడింది ఈయన ముఖం అందంగా రాదు ఎంత బాగుంది అర్థం అని కొనుక్కు తెచ్చుకున్నాడు తర్వాత చీరా ఇంటికి వచ్చిన తర్వాత అద్దం దగ్గరికి వెళ్తుంటే కొంచెం దూరంలో ఒక పిషల దూరంలో నిలబడితే ఈ గడ్డం నేలకి తగులుతుంది ఈ తలకాయి పైకి రూపుకు తగులుతుంది అర్థమైందండి అంటే అర్థం ఏం చేసిందంటే ఈ ముఖాన్ని ఇలాగా సాగితీసేసాడు ఈ గెడ్డం కిందకుపోయింది తలకంపై అయిపోయింది ఇంకో యాంగిల్లో చూసినప్పుడు ఈ చెవి వెళ్ళే ఆ గోడకి ఈ చెవి వెళ్ళే ఆ గోడకి తగ్గుతుంటే ముఖం ఇలాగా సగినగా అయిపోయింది ఇప్పుడు వీరి ముఖం అనే వికారాలు పొందుతుందా కొండ అద్దంలో ప్రతిఫలనము నందు ఎట్టి వికారములు వీడి ముఖానికి ముందు వికములు వికారములు ఉండదు అదే రకం అంటే శరీర స్థూపి అద్దంలో ఉన్నప్పటికీ వీడి ముఖము వికారములను పొందదు అదేవిధంగా ఆ పరమాత్మ చైతన్యము హృదయంలో సకల ప్రాణుల హృదయంలో ప్రతిఫలిస్తూనే ఉంటుంది అయినా కూడా శుద్ధముగా అసంగముగా అందుము ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి ప్రతిపాదనములు పైగా లోతు అంటే లోతంటే ఎలాగంటే మీరు చాలా కాషస్గా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ మీరు చాలా సూక్ష్మమైన బుద్ధితో శోధన చేసి తరచి చూచి పరిశీలించి తరచి ఆలోచించి పరిశోధించి అంటే ఇలాగే ఇంకా బొడుగుంటున్నది అవన్నీ చేసి చేసి చేసి మీరు తెలియదగతుంది నెంబర్ వన్ తెలిసిన దాన్ని జీవితంలో క్రమక్రమంగా చిన్న చిన్నగా మొదలుపెట్టి పెద్ద పెద్ద విషయాల దాకా కూడా మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ నెంబర్ త్రీ మీరు కొద్దిపాటి అనుభవానికి తెచ్చుకున్న ఇక ఫ్రీడమ్ అనుభవానికి వస్తూ ఈ వికం ఫ్రీ ఫ్రీడమ్ ఉంటుంది జనులు కంటికి కానరా అని ఒక మహాభారాన్ని మోస్తూ బతుకుతూ ఉంటారు ఒక పెద్ద బడువును మోస్తూ బతికేస్తూ ఉంటారు ఎద్దు చూడండి దాని ముక్కు తాడు వేసి మెడ మీద కారి ఉంటుంది ఆ కాడికి రకాల బండి ఉంటుంది ఆ బండిలో బియ్యం బస్త్రాలు ఉంటాయి అది అలా లాగుతూ ఉంటుంది ఆ ఆ చక్రం కూడా సరిగ్గా దానికి ఫ్లూయిడ్ సరిగ్గా లేక కీర్రు కీర్లు అంటే ఆ బండిని ఆ ఎద్దు ఎంత కష్టపడితో లాగుతోంది సంసారంలో అలా ఉంటుంది సంసారం భాగవతంలో ఇలాంటి ఎద్దుతోటి సంసారాన్ని పోల్చి పోల్చి సంసారాలు అలా ఈడ్చుకుంటూ పోతూ ఉంటాడు నా కొడుకు ఇలా ఉన్నాడు కోళ్ళలా ఉంది వాడు మనవడేమో అలా ఉన్నాడు ఆ బ్యాంక్ అకౌంట్ అలా ఉంది ఈ మధ్యలో పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి ఏదో మోడీ ఏదో అనుకున్నారు చేస్తాడో చేయడో ఇలా వరకు మోసుకుంటూ పోతూ ఉంటారు సంసార ఇల్లిజిబుల్ బడ్జెట్ మోసుకుంటూ పోతూ ఉంటారు చనిపోయిన తర్వాత వీడు ప్రజలు పెడతాడు పెట్టడం ప్రజలు పెట్టకపోతే నేను స్వర్గానికి వెళ్ళి దారిలో అక్కడ పక్కన పెట్టేస్తారేమో నేను నన్ను ముందుకు వెళ్ళేవ్వకుండా వీడు ఆనం చేస్తాడు చేయడో నా పెద్ద కొడుకు ఏమో సమయానికి వీడు ఒక వాడి వేట కింద వీళ్ళు సంసారులకు నన్ను అంధవిశ్వాసాలు క్యా బోధు భాయ్ చూసి చూసి మతిపోయిందంటే చెప్పి చెప్పి కంఠం మెప్పు పట్టింది బట్ పీపుల్ ఆర్ పీపుల్ దే ఆర్ వాట్ దే ఆర్ కంటిన్యూ అయిపోతుంది సంసారం అంటే వాళ్ళు ఉంటాం ఇన్విజిబుల్ బడ్జెన్ మోస్తూ ఉంటారు మీరు ఈ ఆత్మ అసంగము అని ప్రతిపాదన ఇక్కడ ఆత్మ దేనికి అతుక్కోదు నా కరోతి నెల్లి శరీరంలోనే ఉంటుంది కానీ ఏది చేయటం లేదు దేనితోటి లేపమును పొందుటలేదు ఫ్యాన్లోనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీ తిరగదు ఫ్యాన్ ఓల్డ్ ఫ్యాన్ స్విచ్ వేయాలి అది ఊడి కింద పడుతుందేమో ధ్వని చేస్తూ చిర్రు తిర్రు అంటే వాయి ఊడుకుంటూ మొదలైతే వస్తుంది బాగా ఓల్డ్ అయిపోయింది పాతదైపోయింది రెండు వందల డెబ్భై ఉషా ఫ్యామిలీ ఇంకా దాంతోతే కాబట్టి దాన్ని ఎలక్ట్రిసిటీకి ఏదైనా కొంత లోటు లేదు ఈ దోషాలు ఈ గుణాలు ఎలక్ట్రిసిటీ ఏది సంక్రమించండి కౌంతే హే కుంతిపుత్ర కుంతి కొడుకునని గొప్ప చెప్పుకుంటే అవ్వలేదు కుంతే చాలా బుద్ధిమంతురాలు గొప్ప విరక్తురాలు ఆమెకుండే వైరాగ్యం నీకు ఉండాలి ఆమెకుండే సూక్ష్మబుద్ధి నీకు ఉండాలి అప్పుడు కుంతి కొడుకునే అని చెప్పుకున్నందుకు గొప్ప మా నా తాతగారు సోమయాజులు మరి మీరేం లేదు మీరేం చేస్తున్నారు తాతగారు సోమయాగం చేస్తే ఏమిటి ఉపయోగం మీరేమైనా సంధ్యావంతులు ఏమైనా చేస్తున్నారా అందరూ చూసుకోవాలి కౌంతేయ తెలుసుకోవా శరీరం నందే ఉన్నది ఆత్మ అయినప్పటికీ నా కరువు ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండదు వీరికి ఏమి తెలుసుకోవాలి అస్పశ్యత తథాత్మానం అకర్తా సపశ్యతి ఆత్మకర్త కాదని ఎవడు తెలుసుకున్నాడో వాడు తెలిసేసుకున్నాడు ఇంకా తెలుసుకోవాల్సిందేం మిగలేదు ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు మనమేం చెయ్యం మనం చేసేది ఏమీ అన్నీ అవుతూ ఇప్పుడు ఓ మహాత్ముడు అన్నాడు గెడ్డం పెరిగింది మీరు కూర్చుని పెంచారా దాన్ని అది పెరిగిందా శ్వాస ఆడుతోంది మీరు ఆడిస్తున్నారా అది ఆడుతోందా అన్నం జీర్ణమైంది మీరు జీర్ణం చేశారా అది జీర్ణమైందా అంటే ఏంటంటే నేను తిన్నాను నువ్వు తినలేదు చెయ్యి తీసి నోట్లో పెట్టింది నోటు నవ్వింది లోపలికి పోయింది కాదు తినాలంటే సంకల్పం ఏం చేశాను కదా సంకల్పం నువ్వు కాదు చేస్తాం మనస్సు చేసింది ఎందుకు చేసింది దానికి ఉండే వాసన చేతి చేసింది మనస్సులో బుభుక్ష అనే వాసన ఉంది ఆ వాసన దేహము మనస్సు కలిసి ఉంటాయి దాహం వేస్తుంది నా నాకు ఇప్పుడు దాహము వేయు కాక అంటే దాహం ఆ బాడీలో ఉన్నటువంటి మా బాడీ నర్వస్ సిస్టమ్ మైండ్ అవన్నీ విత్ ఇన్ లెమిజన్స్ అవి ఇంటరాక్టివిటీ ఇచ్చేదా వాటిల్లో ఇలా గూగుళ్ళు అడుగుతూ ఉంటాయి దాంతో ఫర్ వన్ రియాక్షన్ ఏదో ఒక మార్పు వస్తుంది డిహైడ్రేషను ఏదో వాటర్ పర్సంటేజ్ తగ్గడము ఏదో మార్పు వస్తుంది ఆ మార్పును బట్టి వీడికి దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు ఆత్మ నీళ్లు తాగలేదు దాహం వేసినప్పుడు మనస్సు చేతిని కదుగుతుంది చేయి చేసేది నోట్లు తీసుకునే నోట్లో పోసుకుంటే తాగుతారు ఆత్మ ఏంటి అయితే ఆత్మ చేసేస్తుందంటే మీరు అనాత్మను ఆత్మగా భ్రమించేలా అనుకుంటున్నారు ఒకటి మంచి నీళ్ళు ఆత్మ తాగుతుంది భోజనం చేయండి ఆత్మ భోజనం చేసుకోవాలని అనొద్దు ఆత్మకి దప్పికాను ఆకలి ఉండవు అశనాయ బుభుక్ష అతీతంగా ఉంటుంది ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలి ఆత్మయని సుఖ దుఃఖము ఉండవు ఆత్మకు రోగం రాదు దేహానికి వస్తుంది రోగం ఆత్మకు రోగం రాదు దేహమునందు రోగము కరెక్ట్ టేక్ మెడిసిన్ నేను రోగిని రాంగ్ నువ్వు రోగివి కాదు నువ్వు ఆత్మస్వరూపుడు రోగిని అనుకోవడమే తప్పు ఆత్మ నేను రోగిని అయితే ఆ సందర్భంలో రోగిలు నిలబడే క్యూ అంటున్నా వీళ్ళు అక్కడే నిలబడతారు మళ్ళీ ఇంకో రోజు నిలబడతారు కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపం యొక్క అసంగత అనే ధర్మాన్ని తెలుసుకో ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి ఇది మీకు హోమ్ హోమ్ టేకింగ్ మెసేజ్ ఇంటికి తీసుకువెళ్లే మెసేజ్ ఏమిటంటే ఆత్మ అసంగ అసంగో హృదయం పురుష అసంగం అనగానే దాని వివరములు అయ్యవి అది ఏ విధముగా జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి ఈ విధమైన మీమాంసంతా కూడా ఎయిత్ క్లాసులో చెప్తాం